ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త సముద్ర తీరానికి వెళ్ళారు భార్యాభర్తలు లేదా ఇద్దరు మిత్రులు ఇద్దరు మిత్రులు లేదంటే ప్రియుడు ప్రియుడు కాదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు సార్ వీళ్ళు సముద్ర తీరానికి వెళ్ళారు లేదా ఇద్దరు మిత్రులు వీళ్ళు పక్క పక్కన కూర్చొని పిచ్చాపట్టి కబట్టి చెప్పుకుంటున్నారు ఇష్టకంలో అప్పుడు వీళ్ళు ఆ ఇష్టకంలో ఇలాగా ఒక చద సదరం ఒకటి దీపి సదనం లోపల ఒక డూప్లెక్స్ హౌస్ ఒకటి తీసి పెట్టేటారు దానికి ముందుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తీశారు లోపల చక్కటి ఉద్యానవనం బొమ్మలు చెట్లు అవి కూడా తీసేస్తారు చాలా చక్కగా ఆర్టిస్టిక్ గా తీశారు మీరు ఎందుకు తీసుకుంటే ఈ పక్కన ఉన్న మిత్రుడు వాడు వాడు ఒక బల్లె బల్లే గోవు ఆవు బర్లెని కొన్ని పోయి ఆవు ఓ బల్లే దాని బొమ్మను సార్ చేసేసాడు వాడు బంధెందుకు చేయాలి మీరు ఎందుకు ఎందుకు చేయాలంటే వాళ్ళ సంస్కారాలు అలా ఉన్నాయి మనం ఏం చేస్తా ఉందండి అప్పుడు వీడు అంటాడు చూడు నీ బ ఆ బంధ నీదేనా అంటే ఆవు నాదే అంటాడు నీ బల్లే నా కాంపౌండ్ లోకి వచ్చిందంటే బ్రదదు లేదంటే ఇక్కడ మొక్కలు ఒకటి ఉన్నాయి ఈ బడ్డలు వచ్చే మొక్కల్ని కొట్టేస్తుంది తినేస్తుంది ఆగి వేస్తుంది ఉడపితుంది తేడా వస్తుంది బద్ర కొడతాను సున్నా నేను దగ్గరికి రానివ్వదు అని అంటే చూడు బడ్లీ పాలు ఇచ్చే బడ్డ దాన్ని నా జీవనాధారానికి దాన్ని మాత్రం నేను తలపడబడతాను వీళ్ళిద్దరు ఎవరకుంటూ ఉంటారు బాహాబాహి అప్పుడు అక్కడ వెళ్తున్న పోలీసులు పబ్లిక్ నేషన్స్ కేసుకి ఇద్దరిని అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టాను మన జీవితాలు మనం ఇష్టకంలో బొమ్మ లాగా మనం ఊహాజీవితమైనటువంటి సంస్కారాలను భావనలను పెట్టుకుని వాటి కోసం ఇతరులతో పెనుగులాదుతూ మనం బతుకుతూ ఇదంతా సత్యం స్వప్నం వినండి నేను జాగ్రత్త వ్యవస్థ కూడా సత్యం కాదని చెప్పడం కోసం దృష్టాంతంగా చెప్పాను కానీ ప్రస్తుతంలో స్వప్నంలో ఇదంతా సత్యం ఆ దుఃఖాన్ని ఆ భయాన్ని అనుభవిస్తూ విడిపోతుంటారు భయమే ప్రధానంగా జీవిస్తూ ఉంటారు డబ్బున్న భయం ఉన్న డబ్బు పోతుందేమో అంటారు లేని వాడికి భయం కలిగిన డబ్బు రాదేమో భోగ భోగికి భోగి అనుకోదు భోగ పరా భోగి అంటే పోవదు భోగ పరాయలకు భోగము తన చేతికి దొరకనేమో అని భయం వాడి టెన్షన్లో ఉంటాడు భోగ ఇందులో కేకాట వాళ్ళు ఉన్నారే కేట అలవాటైన వాళ్ళు వాడు టెన్షన్లో ఉంటాడు ఎవరికి టెన్షను ఏకాట సమిత్రులందరూ చేసే టైము ఆరు గంటలు సాయంకాలం ఆ ఆరు ఇంకా అవలైదేవి ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో టెన్షన్లో ఉంటాడు వెయిటింగ్లో ఉంటాడు వెయిటింగ్ ఇస్ టెన్షన్ తర్వాత తీరా ఈ వేళ నేను ఎగ్గుతాను లేకపోతే నిన్న పోలిస్తే ఈ వేళ కూడా పోతున్నాయి వారం అంతా లాసే ఈ వేళ కూడా లాసేమో అనే టెన్షన్లో ఉంటాడు కాబట్టి భో భోగ పరాయిలు టెన్షన్లో ఉంటాయి సో వాడి భయపడుతూ బతుకుతాడు భోగాలు దొందుతూ బతున్నారు ఇంకా ఈ పుణ్యపోపాల జనం ఉన్న వాడికి పాపం భయం భయం భయం పాపం అంటే ఇప్పుడు పెసరట్టులో ఉల్లిపాయ ముక్కలు వేశాయనుకోండి పాపం వస్తుంది మాంసాలు పెసరట్టులో ఉల్లిపాయ ముక్కలు వస్తే పాపం ఎందుకు వస్తుంది ఇలా ఏమన్నా బొల ఉండాలి కాదండి తమో గుణం వస్తుంది మాకు అజ్ఞానం కలుగుతుంది అలాగే ఏదైనా చెప్తే పర్వాలేదు కానీ పాపం కావడం ఏమిటి పాపం వస్తుంది ఎందుకంటే హింస ఇన్వాల్వ్ అయింది కనుక ఉల్లిపాయ వేస్తే పాపం వస్తుంది ఏదన్నా చెప్పాలి కదా తర్వాత మంచినీళ్ళు నిలబడి తాగితే పాపం అంటే నిలబడి తాగితే పాపం వేసండి వీళ్ళు మోహం వచ్చి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే దాని కూడా పాపమే ఆ నీళ్లు కనుక స్వచ్ఛంగా లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాటకు ఖాయం అంతేకాదు నిలబడి పాపం కూర్చొని తాగితే పుణ్యంనా అలా పాపం వచ్చేస్తుందేమో భయం ఆయన డబ్బు డబ్బు ఉన్నాడంటే ఇవాడు అభిప్రాయం ఏంటి పాపం అంటే అమా అపవిత్రమైపోతే పాపం వచ్చేస్తుందేమో అలా భయపడుతూ బతుకుతారు ఈ సంసారంలో అందరూ భయపడుతూ బతుకుతారు భయమేరు అనే వాళ్ళు జ్ఞాని క్రియెస్ తీసే మోక్షం ఈ జాగ్రత్త వస్తువులు ఇంతలా భయపడతారు కాబట్టి స్వప్నంలో ఇలాంటి భయాలు పెట్టి పోతుంటారు మాస్టర్లు అత ఏ వంశీ అంటే ఇది ఇప్పుడు ఉంటారా ఎక్కడా ఇస్టి కానీ ఏ కాలం అది స్వప్నం అది ఆ స్వప్నంలో ఒక టైము కేచన శత్ర ఎవరో శత్రువురికి శత్రువులు ఆ శత్రువులు మేలు పడి ఒకే వస్తున్నారని ఏదైనా ఎక్కడో రెబరాడు వస్తాడు ఎక్కడో రోడ్డు మీద రోడ్డు రేజీ పడిన తిట్టి వస్తాడు వాళ్ళు వీరి టెలిఫోన్ నెంబర్ అది నోట్ చే వీరి కార్ నెంబర్ అది నోట్ చేసుకుని అడ్రస్ పట్టుకుని ఒక పది మంది బోండా తీసుకుని వచ్చి కొట్టాను అని హెచ్చరిక జారీ చేశారు వీళ్ళు వాళ్ళు వచ్చి కొడతాను అని అదేదో వాటి తిట్టి ముందు కారు నువ్వు కారు కి డెంట్ పెడితే పెట్టేవాన్ని పర్వాలేదమ్మా అందరికీ వస్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా వెళ్ళినమ్మా నీకు దెబ్బ తగలైతే కదా అని మనం అడగారు కారు డెంటారని మీరు విచారించి నీకైతే దెబ్బ తగలేదు కదా ఆయన అని అన్నారు అంటే వాళ్ళు దారి మొక్క దారి మోడల్ రావచ్చు వాడిని మొత్తం తీచ్చేటప్పుడు కారు కి డెంట పడిందని ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నా పదం చెప్పేసి ఒక బెదిరింపు పెడతారు మీరు భయపడుతూ ఎవరో కష్టరు చోరులు కానీ శత్రువులు అనేవాతరా ఎవరో ఇతరులు కష్టరులే కావచ్చు కష్టరులు అంటే చోరు చోర్ దొంగలు వీళ్ళందరూ ఆగత్య ఘనంతి వీళ్ళందరూ వచ్చి అంటే గుంపుగా వచ్చి వీళ్ళని నన్ను కొడుతున్నా ఇది మృషనాన్ని కృత్యయ అవిద్యోగాతే అక్కడ స్క్వేర్లు రెండు పడ్డాయి అవి ఏంటంటే అకారత్మ శ్లేష అవిద్య ఆఖ్య అని అకారత్మ శ్లేషం అవగ్రహము అంటారు రెండు అవగ్రహములు ఉంటాయి ఆ అవగ్రహములు ఫాల్ట్ మారినప్పుడు అవి ఆ ఫాల్ట్ డిస్టర్బ్ అయిపోయి స్క్వేర్లతో ఉన్నాయి ఓకే అవిద్య అనబడే ఒక తలంపు ఆ తలంపుకే అవిద్యాలని పేరు వీళ్ళు నిద్రపోతున్నాడు నిద్రపోతూ ఉంటే వాడికి శత్రువులు ఎవరో వచ్చి తనని కొట్టేస్తున్నట్టు లేకపోతే దొంగలు వచ్చి బయలుపడి కొట్టేస్తున్నట్టు వీడు అడుగుతూ అలాంటి జ్ఞానం వీడికి కలుగుతుంది అటువంటి మానసికమైన అనుభవం వీడికి కలుగుతుంది మానస అదే అనుభవం ఇలాంటిది ఎక్కడి నుంచి నిద్రపోతూ ఉంటే చూరుడు ఎక్కడో నుంచి వచ్చాడు శత్రువులు ఎక్కడి నుంచి ఏమన్నా శత్రువు అన్నవాడు మీకున్నాడు అంటే అక్కడ మీకు శత్రు వాసన కదా మిత్రుడు అన్నవాడు అంటే మిత్రుడు వాసన అది కూడా వాసన మొత్తానికి ఇక్కడ శత్రువు ఎందుకంటే చోరులు చోరు వచ్చి పట్టుకుపోతారనే భంగ మీకు ఎప్పుడు ఉంటుంది రెండు మీరు బాగా డబ్బు మూటగచ్చి ఒక తోట పెడితే చోరులు పట్టుకుపోతారేమో భయం ఉంటుంది లేదా డబ్బు మూటగచ్చిన అది నాది అనుకోకపోతే భయం ఉండదు దానివల్ల మమకారం ఉన్నప్పుడే భయం ఉంటుంది మమకారం లేదనుకోండి డబ్బు మూట కట్టినా భయం ఉండదు కాబట్టి ఇది వాసన ఈ ధనమునందు మమకారము అనే వాసన లేకపోతే శత్రుభావన ఇలాంటి వాసనలన్నీ కలిసి వీడికి ఇటువంటి అనుభవం కలుగుతుంది ఎవరు ఈ అనుభవం సత్యమా మోష వాస్తవికత ఏమీ లేకుండా అయథార్థము అయినప్పటికీ కూడా అనుభవం కలుగుతుంది తనేత దృశ్యతే అదే విషయాన్ని మంత్రం చెప్తాం ఏమని ఏదము స్వప్న దృశం ఇవాడు స్వప్నం చూసుకున్నాడు స్వప్నాస్తుంది నేను చెప్తున్నారు స్వప్నం చూస్తున్నాను ఏనం స్వప్న దృశ్యం స్వప్నాన్ని చూసుకున్నాడు కలగడుతున్నాడు ఆ కళలో ఈ చోరులో శత్రువులో వచ్చి తనను కొట్టేసుకున్నట్టుగా వీడికి అన్ని తీసుకు అలా చూస్తాడు తనంతి వాటి వాళ్ళ అలాగే ఇంకో సందర్భంలో వీళ్ళు స్వప్నంలో అందరూ వచ్చేసి తనని వసం చేసేసుకుని కిడ్నాప్ చేసుకోవటం పోతున్నట్టుగా సినిమాలో వీళ్ళు చూసేటనుకోనేవన్నీ వస్తూ ఉంటాయి అది అది సందర్భాన్ని కాబట్టి వీళ్ళు ఎవరు కుడుతున్నాడు ఎవడు వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నాడు ఎవరు నాకే నీకే నా పిశీ కుట్టుకున్నట్లు లేదు వీళ్ళు ఎవరు కిడ్నాప్ చేయటం లేదు ఏమీ చేయలేదు కేవలంతో అవిద్యావాసనోద్భవ నిమిత్తం భ్రాంతి మాత్రం కేవలము భ్రాంతి ఎవరు కొట్టారు కానీ కొట్టు ఉన్నట్లు అనిపిస్తోంది అలా ఇలా అనిపిస్తోందండి భ్రాంతి మాత్రం ఏమన్నా ఇటువంటి భ్రాంతి ఎదురు కలిగింది వీడికి అంటే అవిద్యా వాసన అవిద్యారూపమైన వాసనలు వీడి హృదయంలో నిండా గూడు కట్టుకుని ఉన్నాయి అందుకోసం ఆ విధమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి ఒక ఓ సమస్య వచ్చి నాతో చెప్పాడు ఏదో భయంకరమైన పెద్ద కొండమంత సమస్య ఒక కొండ ఒక పెద్ద కొండ వచ్చి మీద పడిపోతున్నట్టు తాను దాని కింద నలిగిపోతున్నట్టు కల వచ్చే అలా ఎప్పుడూ అదే కదా ఆ కళలో ఆ భయం అయిపోయి ఇంత కొండ బండగా మీద నా చేతులు కాళ్ళు కదలకుండా ఎంత ఊపిరాడకుండా గమ్ములు వేసి పుట్టారు ఇదే నాకు అది లేదు జాను ఇలా వస్తూ ఉంటుంది కథ నేను అందజేస్తూ ఉంటుంది రండి ఇలా వస్తూ ఉంటుంది కథ కారణం ఏంటి అంటే మనకు చూడాలా నువ్వు దీనికి కారణం ఉంటుంది నువ్వు చూసుకో నీ జాగ్రత్త నీకు అటువంటి అనుభవం అవకాశం ఏమైనా ఉందా అంటే ఉత్తరాఖండ్లో అక్కడ ఈ ఎర్త్లో వచ్చి ఇల్లన్నీ పడుకోవడం ఆ బండరాలతో కడతారు ఆ బండరాలన్నీ దాని కింద ఎవరో చచ్చిపో నలి పడితే నలిగి చచ్చిపోవడం లేకపోతే పెద్ద ఎత్తున నుంచి బస్సు లోయలో పడిపోయి ఈ బస్సు కింద ముందు మనిషి పడుతుంటారు వాళ్ళ బస్సు పడి అందరూ పచ్చడి పచ్చడి అయిపోయి చచ్చిపోవడం ఇటువంటి ఘటనలు ఏవో కొన్ని చూసి ఆ వాసన మనస్సులో పెట్టుకుని ఉండడం చేత అతనికి ఆ విధంగా కావచ్చు అది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇటువంటి కళ రాకుండా ఉండాలంటే చూడు నువ్వు పని చేయవు ఒక్క ఆరు మాసాలు న్యూస్ పేపర్ చూడకు టీవీలో న్యూస్ ఛానల్ చూడకు ఎంతసేపు సినిమా ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ చూడు తప్ప న్యూస్ ఛానల్ చూడకు ఆరు మాసాలు చేయ పని ఎందుకంటే ఋషికేష్లో కూర్చుని ఛానల్స్ చూస్తుంటే ఇలాంటి ఘటనలు అన్నీ అవుతూ ఉంటాయి నువ్వు సిక్స్ మంత్స్ చే అప్పుడు ఏమవుతుందో ఆలోచన ఈ డీటెయిల్ ఆ కాలం తగ్గిపోయి కాబట్టి వీటి వ్యాగర వ్యవస్థలో వాసన ఉంటుంది వీరికి దేహాభిమానం అనే అవిద్య కూడా ఉండాలి లేకపోతే నేను అయిపోతున్నాననే అనే భయం కలగాలంటే దేహాభిమానం కూడా వ్యక్తిగా ఉండాలి దేహాభిమానం తక్కువగా ఉన్నవాడికి అలాంటి కళలు రావు దేహాభిమానం వ్యక్తిగా ఉన్నవాడికే దానికి దేహానికి సంబంధించి ఏదో నాశనం అయిపోతున్నట్టుగా కళలు వస్తాయి డబ్బు మీద ఫ్రీతున్న వారికి తన డబ్బు ఎవరిలో పట్టు పట్టుకుపోతున్నట్టుగా కళలు వస్తాయి కాబట్టి ఈ అవిద్యా వాసనాలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగానే ఈ కళలు వస్తూ ఉంటాయి కాబట్టి కళలకి మూలం ఎక్కడ ఉంది జాగ్రత్తలో ఉంటుంది ఏదో దేవుడు కళను పంపించాడు దేవుడు గ్రహాలు కళలు చేస్తాయి నక్షత్రాలు కళలను చూపించారు ఇదంతా కూడా నాన్ సెన్స్ అయితే అలాగే దాన్ని తప్పుదాన్ని పట్టించుకోవచ్చు మీరు కళలను సత్యముగా ప్రతిపాదించే ప్రయత్నం చేయకూడదు తర్వాత పురాణాలను రాసేటప్పుడు దాంట్లో కళలను సత్యముగా ప్రతిపాదిస్తూ పురాణం రాసేటట్లయితే ఆ పురాణము వేదం యొక్క మృహత్కి విరుద్ధంగా ఉంటుంది ఈ స్థల పురాణాలను అన్నింటి ఖచ్చితమే కావలికంట గణపతి మనం ఎలా సాహిత్యం నుంచి వందో పేజీ నాయన పుస్తకంలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వందలు నేను గుర్తుపెట్టుకున్నాను ఆయన రాసింది లేదంటే ఒక అథారిటేటివ్ దర్శన్ రాశాడని చెప్పడానికి మనకు కూడా ఉత్సాహంగా నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ నాయన పుస్తకం పేరు గుంటూరు లక్ష్మీకాంతం గారు రాశారు నాయన పుస్తకం ఆ మూడు పేజీల్లో ఈ టాపిక్ మీద ఆయన విస్తారంగా మాట్లాడారు గణపతి ఆయన ఏమన్నారెడ్డి ఇటువంటి కథలు అశాస్త్రీయమైన ధోరణులకు నానింది పలికే కథలు మన సాహిత్యం నుంచి తీసేయాలి పురాణ సాహిత్యం నుంచి చేతికి వేయాలి వాటిని మనం పట్టించుకోకూడదు అటువంటి పురాణాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేయాలి ప్రతి గృహంలోనూ వేదమంత్రములను అధ్యయనం చేసుకుంటూ ఉండాలి సర్వవర్ణముల వారు బ్రాహ్మణులయ్యేది క్షత్రియులయ్యేది శోకాయుడు శూద్రుడు ఎవరిదైనా సరే మంత్రము ఇతర మంత్రములను చక్కగా పఠిస్తూ ఉండాలి స్త్రీలు పురుషులు కూడా సమానంగా వేదవంతరాన్ని పఠించుకుంటూ ఉండాలి వాటి యొక్క అర్థాన్ని భావన చేయాలి అలా తప్ప ఈ పిటి పురాణాలని చెప్పుకుంటూ ఉండడానికి వీలు లేదు అంటూ ఆయన చాలా ఈ పురాణాలు యాసుడు రాశాడు వాల్మీకి రా సేయని చెప్పేసి వీళ్ళు అంటారు మోసము మోసం అనే పదం వాడే మరి నేను ఏదో ప్రక్షిప్తం చేశాను నిక్షిప్తం చేశానంత ఏదో సంస్కృతాలను వాడుకుంటూ ఉంటే స్పష్టంగా ఇది మోసము చెప్పేసి కష్ట కాబట్టి కళలను సత్యముగా ప్రతిపాదించే కథ మీరు ఎప్పుడు ఎక్కడ విన్నా ఇది అశాస్త్రీయము అని మీరు దోషకి ఎందుకంటే అవిద్యావాసనలు ఉంటాయి ఆ వాసనల నుంచి పుడుతూ ఉంటాయి ఆ వాసన ఉద్భవ అంటే ఒక్కసారి చిగురుస్తుంది అదే నిమిత్తం ఈ రకమైన కళను వీడు గదడానికి అవిద్యావాసన అంతవరకు అణిగి మణి ఉన్న విద్యావాసన ఒక్కసారి ఉద్భవిస్తుంది అందుకోసం ఇటువంటి కళను వీడు దర్శిస్తూ ఉంటాడు ఇంకా ఎలాగా హిలా విచ్చాయతి విచ్చాయతి అని ఉంటుంది మంత్రంలో దాన్ని మీరు విచ్ఛాదయతి అని మార్చుకోవాలి విచ్ఛాదయతి సరే మార్చుకోవాలి దానికి అర్థం ఏమిటి నిద్రావయతి వీళ్ళు కరిగి పారిపోయిట్లా చేసుకోవాలి అంటే అర్థం ఏమిటి ధావయతి ఇలా మనుషు కరిగిలిపోయి అది అలా చిన్నకి జారిపోతుంది అలాగే వీళ్ళు మనుషులాగా కలిగిపోయి చిన్నకి ఎక్కడికో జారిపోయారు అంటే అర్థం అంటే పరిగెత్తుకు నువ్వు వెళ్ళిపోదు వీళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోయిట్లాగా ఏ నువ్వు చేసింది నిజం కాదండి వార అలా కలగనాడు డాక్టర్ ప్రతి ఇంకా అర్థమంటూ కలిసిన దత్తం జీర్ణ కూడు పడిన నుంచి దత్తం అంటే ఆడుపడిన నుయ్యి లేకపోతే గొయ్యి మొదలైనది యువపతంతము ఆత్మానము ఉపలక్ష చేసి వాడు తాను తాను ఎలాగైనా తీసుకుంటాడంటే తాను ఊతిలోటు పడిపోతున్నట్టుగా చూసిన తనని తాను చూసుకున్నాడు తాను ఎలా ఉన్నాడు కాలు దారి నూతిలోని పడిపోతున్నాడు అలా చూసుకుంటారు ఈ రెండు కర్మాలే అలాగా ఇదంతా కూడా అజ్ఞానమే కదా అవిద్య కాదృషీ అత్యవసా వాసన ఉద్భవతి తను గోతులో పడిపోతున్నట్టుగా తనను తాను వీడు ఎందుకు చూసుకున్నాడు అంటే హే బికాజ్ వారికి పుట్టిన వాసన పైకి చిగురిచ్చిన వాసన వాసన చిగురుస్తుంది ఆ చిగురిచ్చిన వాసన అలా వేసింది దానికి మనం చేస్తాం మరి అత్య వాసన వృష అని అసత్యం తాదృశి అలా ఉంది కానీ ఇలాగంటి ఘోరములైన వాసన అంటే తాను బతులు ఒకరిపోతున్నట్టు ఆడుబడ్డ నుంపులో ఒకడిపోతున్నట్టు తాను అంత అధ్వానంగా చూసుకునేట్లాగా కూడా వాసనలు ఉంటాయా అంటే ఉంటాయి కదా ఇప్పుడు అన్ని అత్యంత నికృష్ట ధర్మోద్భాసిత అంతఃస్కరణ వృత్తి ఆశ్రయా ఈ వాసనలు ఇలా సడెన్ గా పుట్టిందే ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే వీటి అంతస్కరణలో ఇంతకు ముందు వృత్తి రూపం వృత్తి అనుభవం అటువంటి అనుభవం కలిగి అది ఫిక్స్ అయింది వీటి అంతస్కరణలో అలాంటి అనుభవం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అత్యంత నికృష్టమైన అధర్మము చేత వీడి అంతఃకరణము శాసింపబడుతూ ఉంటుంది వీడి అంతఃకరణలో వీడికి భాషించే స్థర్వము కూడా అత్యంత నికృష్టమైన అధర్మము చేతనే భాషింపబడుతో ప్రకాశింపజేయబడితో అటువంటి సమాసాలకి వ్యాఖ్యానం చేయటం కొంచెం క్లేషంతో కూడిన నికి నికృష్టమైన అధర్మం నుండి పుట్టే అంతఃకరణ వృత్తులకు ఈ వాసమే ఆశ్చర్యము అది సరిపడి ఇంత నికృష్టమైనటువంటి మరి దుఃఖం కలుగుతుంది కదా పడిపోతున్నట్టుగా తనకు అనుభవం వచ్చిందంటే దుఃఖం కలుగుతుంది దుఃఖం పాపకర్మ యొక్క ప్రభావం అత్యంత నికృష్టమైన అధర్మము వీడికి దుఃఖాన్ని కలిగిస్తోంది ఆ ధర్మం నుంచి అంతఃకరణ వృత్తులు బయలుదేరతాయి చిగురుస్తాయి అటువంటి అంతఃకరణ వృత్తులకు ఈ వాసనయే మూలము తను గోతులో పడిపోతుందో భయపడిపోతూ భయపడిపోతూ వదులు పడిపోతున్నాడండి అంటే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే దానికి దుఃఖహేతు ఏమిటవుతుంది పాపం అవుతుంది ఎటువంటి పాపము అత్యంత నికృష్టమైన పాపం అవ్వండి లేకపోతే తను చచ్చిపోతున్నట్టుగా తనకు అనుభవం కలగడం అంత దుఃఖానుభవం కలగడం ఎందుకుంటుంది అలాంటి అనుభవము వీరికి అంతఃకరణ వృత్తి రూపంగా కలిగింది అంటే దానికే అటువంటి వాసన ఒకటి మూడొందుఃఖరూపత్వా అధర్మం నుంచి కుట్టిన వాసన అని మీరు ఎందుకు అంటున్నారంటే దుఃఖ రూపము ఇక్కడ చెప్పిన దృష్టాంతాలన్నీ కూడా దుఃఖ రూపములు ఒకప్పుడు వీడికి కలు వస్తుంది కళలో పెళ్లి బ్రహ్మచారి పెళ్లి ఎక్కువ పెళ్లి అయితే బాగుందని ఎదురు చూస్తున్నాడు ఎవరున్నా పిల్లని ఇవ్వాలి ఎవరో ఒక పిల్ల వీడిని అంగీకరించాలి అలాంటి రోజులు వచ్చాయి గౌరవం దెబ్బగా సో అలాగే సైకిల్స్ మారుతూ ఉంటాయి సో వీడికి కలు ఆ కళలో తను పళ్ళకి ఎక్కినట్టు తను అమ్మాయికి పెళ్ళి నట్టు కలు వస్తుంది అంటే సుఖానుభవం ఉంటుంది అంటే ఏదో కొంత పుణ్యం చేస్తున్నాడు అనమాట లేదు అంతేత నాకపోతే సుఖానుభవం కలిగింది అలాంటి దృష్టాంతం ఇవ్వలేదు ఇక్కడ అది తర్వాత మనం కూడా ఇవ్వబోతున్నాడు ప్రస్తుతానికి దుఃఖలు దృష్టం దాన్ని ఇచ్చారు మాటలేదేవ జాగ్రద్భయం పశ్యతి హిలక్షణం ఏనుగు మొదలైన భయహేతువును వ్యాగ్రదవస్థలో దేనిని దేనిని మీరు చూస్తాడు అదే మళ్ళీ స్వప్నంలో రిపీట్ అవుతూ ఉంటుంది రీసైకిల్ అవుతూ ఉంటుంది సరేవ భయ రూపం అత్ర అస్ప్నే వినైవ హస్యాది రూపం భయం విద్యావాసనయా అదే భయ రూపము భయ రూపము అంటే భయమును కలిగించే రూపం మీకు సరిగ్గా పెద్దపులో ఏదుకో కనపలేదనుకోండి మీకు భయం కలుగుతుంది కాబట్టి దానికి భయ రూపము అటువంటి భయ అది యథార్థంగా జాగ్రత్త వ్యవస్థలో వీళ్ళు చూశారు చూస్తే అదే భయ రూపం వీడికి స్వప్నంలో కదే అనుభవానికి వచ్చింది అయితే జాగ్రత్త వస్తువుకి స్వప్నానికి తేడా ఏమిటంటే జాగ్రత్త అవస్థలో భయ రూపము ఎదుర్కొండా ఉండి వీడికి భయం కలిగింది స్వప్నావస్థలో జనైవ రూపం ఏనుగు పెద్ద వీడికి భయం కలిగిస్తూ ఉంటుంది ఏనుగు లేకుండా భయం కలిగిందంటే ఆ భయము యథార్థమా మృషగా మృషేతనే పాము మృష పాము మాత్రమే మృష కాదు పాము వలన కలిగిన భయం కూడా మృషయే కాబట్టి వీడు వీడు పాము కాదు అని తెలుసుకుంటే భయం పోయింది వీళ్ళు ఎటువంటి భయం పోయింది యథార్థమైన భయం పోయిందా మృఢగైన భయం పోయిందా మృషగైన భయం పోతుంది యథార్థమైన భయం పోదు యథార్థమైన భయం ఎందుకు అది మురుష అయితేనే పోతుంది మురుష కాకపోతే పోటీ ఇక్కడ మురుష అయినటువంటి భయమును వీడు దాన్ని వీడు అనుభవిస్తున్నాడు కాబట్టి భయమునకు హేతువు భయాన్ని వీడు అనుభవించడము అలా ఎక్కడైనా ఉంటుందంటే మరి దాని వాసన అవిద్యా వాసనయా భయ హేతువు లేకుండా భయమును అనుభవిస్తున్నాడు అయ్యా ఆ భయము ఉద్భూతమవుతుంది అవిద్య వాసన అంటే అజ్ఞాన రూపమైన వాసన ఒక్కసారిగా ఉద్భూతమవుతుంది ఉద్భూతమైతే అక్కడ భయత లేకున్నా వీళ్ళు భయాన్ని అనుభవిస్తారు వీళ్ళు ఐదు వందల రూపాయలు అప్పు అప్పు ఇవ్వకూడదు ఇంతే ఇచ్చేసి ఒకటి రూపాయల అప్పు కోసం వస్తే నాకు ఇంకొకటి అప్పు కోసం వచ్చాడు నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు అప్పు లేదు ఏం లేదు నేను నీకు ప్రేమతో ఇస్తుంది అయితే ఎందుకు నేను ఆ పని ఎందుకు చేశానో తెలుసిన అతని మీద ప్రేమ కంటే కూడా నా మీద నాకు ప్రేమ ఎక్కువ నేను ఇంకా మళ్ళీ తను అది మనసులో పెట్టుకుంటే మరి ఇవ్వడు నేను దుఃఖపడుతూ పెట్టా అందుకోసం కాబట్టి వాడు నాకు డబ్బు అప్పు పడ్డాడననుకోవడమే అవిద్య అదే భయ హేతు ఈ లోకంలో ఎవరు ఎవరొచ్చి అప్పులువి పడాలి ఎవరి డబ్బులు బాధపడుస్తాయి సో వీరికి ఏమని చెప్పారంటే నేరు పర్వతం దగ్గరికి వెళ్ళేది వీరు నేరు పర్వతం అంటే అక్కడ అంత బంగారపు ఉంటాయి వీళ్ళ దగ్గర చిన్న జోలీ ఉన్నాయి వీడికి ఎంత బంగారం దొరుకుతుంది ఆ జోలి హద్దు అంత బంగారమే దొరుకుతుంది అవడానికి అదంతా నేరు పర్వతమే కాబట్టి అలాగే ఈ జగత్తులో మన వాటా ఎంతో అంతే మనకి లభిస్తుంది మన వాటా కాంతి మనకి లభించమే లభించదు కాబట్టి వాళ్ళు డబ్బు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు అనుకోండి మీకు ఎవరైనా అప్పు పడ్డ వాడు ఇవ్వలేదు అనుకోండి మీరు నమస్కారం ఇది తూర్పు వైపు తిరిగి దగ్గర పెట్టి ఎలా ఇదే తూర్పు పడ్డ ఉదయం ఇచ్చేసి రోజు అందుకోసం నమస్కారం వాడు ఉన్న దిక్కు వైపు ఇంకో నమస్కారం చేసి వాడికి ఫోన్ చేసి నాన్న నువ్వు నాకు డబ్బు అని చెప్పేసి చేతులు కలిజేసుకుంటే మీరు హాయిగా నిద్రపోవచ్చు నైకేక కాలంలో హాలు ఈ సంసారంలో మనం ఏ భయ హేతువును దర్శించినప్పటికీ అది కేవలమే అవిద్యారూపమే తప్ప దాంట్లో వాస్తవికత లేదు ఇది గమనించాలి ఇక్కడ శంకరుడు ఏదో కోసుకున్నది గోపిలో పడ్డాడు ఇలాంటి దృష్టాంతాలు చెప్తారు శత్రు దృష్టాంతం కూడా చెప్పారు దొంగలు శత్రువులు ఎవరూ ఉండరు దొంగలు ఎవళ్ళు ఉండరు వాళ్ళ సొమ్ము మన దగ్గర ఉండబడితే వాళ్ళు వచ్చి పడుకుంటారు అంటే దొంగలు కూడా ఎవళ్ళు ఉండరు మీకు ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా దుఃఖంగా ఉన్నారు నేను అడిగాను ఎందుకండి మీరు పెద్దలు ఎందుకు దుఃఖపడుతున్నారు అని నేనంటే వీడు నాకు అపకారం చేస్తున్నాడు వీడి అపకారం వల్ల నేను దుఃఖించాల్సి అని చెప్పారు అంటే నేను అన్నాను చూడండి మీరు రెండు మిస్టేక్స్ చేస్తున్నారు ఒకటి మీకు వచ్చిన లోటు ఏమీ లేదు మీకు ఎవరు ఏ అపకారము చేయక లేదు ఎవరు చేయలేదు కూడా నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మీరు అనుకున్నంత దుష్టులు కాదు ఆయన సౌమ్య స్వభావం కలవాలి మీరంటే ఒక ప్రసరంత రెస్పెక్టే ఉంది తప్ప మీకు పని పెట్టుకుని అపకారం చేయాలని ఆయన అనుకోవడం లేదు నేను ఎదుగుదను ఆయన అంతరంగంగా ఎదుగుదును కాబట్టి చెప్తున్నాను ఈ మాట నేను మీకెందుకు చెప్పాలి ఆయన మంచితనం గురించి నేను మీకెందుకు చెప్పాలి మీద నాకేం వ్యతిరేకం కాదు మీరంటే ప్రేమ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన శత్రు భయంతో మీరు ఉన్నారు ఆ భయం మీకు పోతే విశ్రాంతిగా ఉంటారని నేను చెప్తున్నాను అని చెప్పాను అంటే ఆయన నీకు తెలియదుగా వెళ్ళవచ్చు ఇంతకుముందు సరే నాకు తెలియదు నీకే తెలుసు నీకేం తెలిసింది ఆయన మీకు అపకారం చేయబోతున్నాడు ఆయన మీకు శత్రువు అదే కదా మీకు తెలిసింది ఆ తెలిసిన దానివల్ల మీకేం అనుభవం వస్తుంది భయం అనుభవానికి వస్తుంది మోహరి అదే తెలుసుకోండి చెప్తే కూడా తెలుసుకోవాలి కదా కాబట్టి ఈ రకంగా వ్యాగ్రద్యాన్ని స్వప్నంలో దర్శిస్తూ ము అక్క ఇవ రాజే అహమే వేదం అస్మి వేదం సర్వస్మి మేస్య పరమోక అవతారిక అన ఎత్ర అవిద్య అపకృష్టమానా విద్య ఉత్కృష్టమాణ పైన చుట్టిన దానికి భిన్నంగా అంటే అక్కడ అవిద్య పేట్రేగిపోతుంది పైన చుట్టిన దృష్టాంతంలో పెచ్చిల్లి ఉన్నది అవిద్య ఇప్పుడు ఏవైందంటే క్రమంగా వీళ్ళేదో కొంచెం వేదాంతం చదవడం ప్రారంభించారు వేదాంతంలో తాపి కొంచెం మాండోత్సవ ఇత్యాదులను చదవడం నేను గమనించింది ఈ వేదాంతం చదువుతాను చూడండి రెండు ఏళ్ళ మూడేళ్ళ వేదాంతం జరుగుతారు వాళ్ళు బుద్ధిమంతులైతే బాగా మంచి టీచర్ దగ్గర మంచిగా వేదాంతం చదువుకున్న వాడైతే సృష్టి దృష్టివాదాన్ని ఎంతో కొంత పట్టుకున్నారని అర్థం అంటే దేవుడు ఈ జగత్తంతా కూడా సృష్టించాడు ఉపాదాన కారణం వేరే లేదు తన నుండి సృష్టించినాడు కాబట్టి పంచభూతముల రూపంగా దేవుడే మన ముందు ఉన్నాడు ఇంత మాత్రం వాడు తెలుసుకున్నాడంటే వాడు బుద్ధిమంతుడి దగ్గర లెక్క సాధారణంగా మీకు అటువంటి బుద్ధిమంతులు కొద్దిమందే కనపడతారు బుద్ధిమంతుడు మంచి ఆచార్యుని దగ్గర మూడేళ్ళు నాలుగేళ్ళు చదివితే వాడు పట్టుకున్నది సృష్టి దృష్టి వాదము వాడు ఇంకో స్థాయి ఆచార్యుడిని పట్టుకుని ఇంకో నాలుగేళ్ళు అధ్యయనం చేస్తే వాళ్ళు ఇంకో మెట్టి ఎక్కుంటారు ఆ మెట్టి ఈ దృష్టి సృష్టి వాళ్ళ ఉన్నది ఆ మెట్టి నేను వాళ్ళకి చెప్తూ ఉంటా ముందు నువ్వు ఒప్పుకో నీకు తెలియదు అని ఒప్పుకో నా ఎదుర్కొంటూ నువ్వు రూమ్లో పెడిపోయింది తలుపు వేసుకుని ఒంటరిగా కూర్చొని నాకు తెలియదు నేను తెలుసుకోవాలి అనే మాట తర్వాత ముందు ఐదు నాకు నో అని నువ్వు నీకు నీకు నువ్వు చెప్పుకో అలా ఓ పదిసార్లు జపం చేసినట్లుగా చెప్పుకో అప్పుడు తలుపు తీసుకుంటా అప్పుడు నీకు అర్థం అవుతుంది లేకపోతే నీకు ఈ పాఠం అర్థం కాదు అని నేను చెప్తా ఉంటా నేను తెగించి చెప్పు ముఖ్యంగా వేదాంతం చదువుకున్న వాళ్ళు విద్యార్థులు పండితులు కనుక క్లాసులో కూర్చున్నారంటే నేను మరీ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకరు మన విద్యార్థులు ఎప్పుడు ఉండి వాళ్ళు మళ్ళీ నేను మొన్న రాజమండ్రిలో నాకు సత్కారంలో చేశారు వాళ్ళు అప్పుడు నేను వాళ్ళు వచ్చి చెప్పాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందరూ వేదాంత విద్వాంసులు అందరూ కూర్చునిప్పుడు చెప్పాను నేను అది ఇది వెంట వైరం అది చక్కర్ల గురువు ఉన్నారు మీకు అందుకని కావాలంటే నాకు రాయడం ఒకటి ఈమెయిల్ నేను మీకు రిప్లై ఇచ్చి అది పంపిస్తాను తెలుగులో ఒక ఆడియో ఫైల్ దాంట్లో నేను కేవలం వేదాంత విద్వాంసులు ఉద్దేశించి చెప్పాను అది ఆ ఎందుకంటే వాళ్ళని ఒక్క షేక్ చేసి లేవ కొట్టాలి నాకు తెలుసు మంచిది కాబట్టి వీళ్ళు ఇలాగ వేదాంత ఉన్నత స్థాయికి చెందినటువంటి తత్వబోధాను తత్వకోశం పట్టుకుని ఏదో పెద్ద ఘనకారం చేశానంటే అక్కడ గుర్తుంది నేను తత్వకోశం శంకరాచార్య అధ్యో అనుకునేవాడిని తర్వాత తెలిసింది అదే శంకరాచార్యి కాదండి ఎప్పుడు తత్వకోసం ఎప్పుడు చదవలేదు ఎందుకంటే తత్వకోసం పాఠశాల నేను మా నాన్నగారితో తర్వాత కోసం లేదు చదువుకో తత్వకోశానికి అని విన్నాడు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే నీకు తప్ప బోధాకర్మ నేను అవకర్లేదు నేను ఏదైనా ఉమ్మకమనే గ్రంథం దొరకదు తప్ప అనే అభిప్రాయం అది మరీ బిగినర్స్ వస్తువు సో వీడు వేదాంత క్లాసుకు వెళ్తున్నారు వెళ్తుంటే ఏమవుతుంది అవిద్య వెనక్కి లాగబడుతోంది విద్య తోసుకొస్తోంది విద్యాచ ఉత్కృష్టమాన అప్పుడు వీరి పరిస్థితి ఎలా కిం విషయా కిం లక్షణ చూ అవిద్య వెనక్కి వెళుతూ విద్య ముందుకు వస్తూ ఉంటే అప్పుడు వీడి పరిస్థితి ఏ విధంగా ఆ స్వరూపం ఎట్టిది కిం విషయ ఏదేది విషయమవుతూ ఉంటుంది అంటే వీడికి ఏమిటేమిటి తోచుతూ ఉంటాయి వాడి స్వరూప స్వభావాలు ఎలా వాడు కల చూస్తే ఆ స్వప్నం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అటువంటి వాడు స్వప్నంలో ఎలా ఉంటుందో తెలిసినా తాను దేవుడు అని అనుకుంటాడు దేవ ఇవా అహం దేవ అంటే ఇప్పుడు రుద్రభూత్మా రుద్రం చేసేస్తా తాను ఈశ్వరుడై ఈశ్వరుణ్ణి ఆరాశించాలి ఇప్పుడు మీకు చూడండి నేను నేను పఠనడితే దేవాలయానికి వెళ్ళినా పూజ చేసినా ఆ ఆరాధింపబడే దేవత మీ ఆత్మస్వరూపమే నేను తెలుసుకునే చేయాల్సిమా అని నేను హెచ్చరిక చేస్తూ మీరు కూడా దాన్ని శ్రద్ధగా ఇప్పుడు పోయి అభై సార్లు విలుగుంటారు మళ్ళీ మళ్ళీ విడుతూనే ఉంటారు మీకు స్వప్నం వచ్చినప్పుడు అహం దేవ అని మీకు ఆ స్వప్నం అలా వస్తుంది మీకు జాగ్రత్త అవస్థలో అహం అహం శివోహం అనుకోవడానికి మీకు రెండు సమస్యలు వస్తాయి ఏమిటంటే ఆ సమస్యలు ఒకటి భయం ఇప్పుడు మీరు సపోజ్ నేను లంగా చెప్తూ ఉన్నాము సపోజ్ మీరు శాకిని డాకినీ శివుణ్ణి ఆరాధిస్తే శాకిని పోతుంది డాకని పోతుంది ఇది భరితం పోతుంది త్రేతం పోతుంది ఇది శాకం అప్పుడు శివోహం అనుకునే అవకాశం మీకు ఇలాంటి అర్థం పర్థం లేని మాట్లాడి పక్కనైతే శివోహం శివోహం అని మీరు జాగ్రత్త వ్యవస్థలో చక్కగా అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ శివోహం అనుకోవడానికి భయము కారణం అవదం శివోహం అనుకోవడానికి భయం అద్దురా ఎందుకంటే మీరు చిదానందరూ శివోహం శివోహం అనే అధ్యయనం బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి శివహం అనుకోగానే మీరు శివోహం అని భావన చేయగానే మీకు ఒక ఉల్లాసంగా ఒక ఆత్మానందం మీకు భయం వేయలేదు కానీ అదొక అడ్డు తొలగిపోయింది ఇంకో అడ్డు ఉన్నాడు ఆ అడ్డేమిటంటే నేను పరిచ్ఛిన్ను అనేటువంటి వాస్తవం అవిద్యా వాస్తవం నేను అది కూడా ఎవరో వాళ్ళ శిష్ఠుడు వామదేవుడు తెలుస్తుంది తప్ప నాకేమీ తెలీదు నేను ఫలానా ఫలానా ప్రాంతం వాడిని లేకపోతే దేశం వాడిని ఫలానా కులం వాడిని మతం వాడిని అని వీళ్ళు తరగతి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ భార్య ఉన్నది ఆవిడ ఇంకా నాకు అనుకూలంగానే ఉన్నది అంటూ వీళ్ళేదో వీళ్ళు గురువు గురువు కొంచెం గురువుడు అడుగుతూ అలాంటి వాడికి అహం శివహ శివోహం శివోహం శివోహం అని ఈ పర్సనాలిటీ ఒకటి అలాగే అడ్డొస్తూ ఉంటుంది శివోహం దర్శనానికి పక్క నుంచి తోస్తూ ఉంటాడు అందుకోసం వీడు జాగ్రత్త అవస్థలలో ఉల్లాసంగా శివోహం అనుకోదు పూర్ణమష్ఠిమయ అనుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇకటాలు శివోహం అనుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా విద్యా అవిద్యాల మధ్యన ఉంగిశివాడుతో ఉంటాడు ఇది స్వప్నం అహం శివ అనే అనుభవంలో వాడి ఉండిపోతాడు మరి ఆ స్వప్నం అదే స్వప్నము ఎంత పుణ్యం చేసుకోవాలి అటువంటి స్వప్నం రావాలంటే గోచులో పడిపోయినట్టుగా స్వప్నం రావాలంటే ఎంతో పాపం చేసుకుందాలి అలాగే శివోహం అనే స్వప్నం రావాలంటే ఒక్కో పుణ్యం చేసుకుంటే రాజేవ నేను రాజు ఎవరి కళలో కూడా నేను బిచ్చగానే కలగావడానికి నేను మహారాజులనే కలగావడానికి తేడా ఉంది నేను బిచ్చగానే కల వచ్చిందంటే ఏదో సంస్కారం వల్ల వచ్చింది నేను మహారాజును అంటే ఇదో పుణ్య సంస్కారం వల్ల వచ్చింది అంటే అంతకంటే ఏది సర్వం అహమస్మి ఈ సర్వము నేనే అంటే వేదాంతాన్ని బాగా అనుభవానికి తెచ్చుకున్నవాడు ఇంకా ఎక్కించేది అవిద్య యొక్క ప్రభావం చేత ఒక వ్యక్తిత్వ భావంతో బతుకు ఉన్న వారికి ఈ సర్వము కానీ అనే సర్వాత్మభావము అనుభవానికి వస్తుంది సూస్య పరమో లోక అంటే ఇది ఇప్పుడు మీరు యజ్ఞం యాగం చేసి చంద్రలోక చంద్ర స్వర్గలోకాలు ఉన్న లోపల స్వర్గాల నుంచి దాటిపోయి సత్యలోకానికి వెళ్ళిపోతే ఎటువంటి స్థితిలో కళలో మీరు అటువంటి ఉన్నత స్థితికి చేరుకుంటారు సూస్య పరమోక మీకు ఈ మాట మనం చేశాను యాగ్ర అవస్థ అంటే ఇహలోకము స్వప్నావస్థ అంటే పరలోకం స్వప్నావస్థ పరలోకము పాపం చేసిన స్వప్నావస్థలో నరకంలో వంటి కనిపిస్తుంది పుణ్యం చేసిన దానికి స్వప్నావస్థలో సాక్షాత్తు సస్యలోకానికి వెళ్ళిపోయినట్టుగా కలుగుతుంది రాజు నడియా అంటే ఏదో స్వర్గానికి వెళ్ళింది అహం సర్వ అస్మి ఈ సర్వము నేనే అయి ఉన్నాను అని కనుక వీళ్ళకి స్వప్నంలో అనుభవం కలిగింది అంటే అబ్బో అసే పరమో లోక సో ఇది ఈ మళ్ళీ స్వామివారిని వాడు ఈ మన పదాన్ని పూర్తి చేస్తాను ఇలా ఒక విషయాలు ముందు ఆపుతున్నాను హోమి పూర్ణిపోర్ణి పూర్ణ